దీని మీద చాలా పెద్ద వేదాంతం చెప్తుంది ఈ పాయింట్ మీద చూద్దాము ఈ రూపము ఏ రూపమైతే నీవు నా అనుగ్రహం చేత దర్శించగలిగినావో ఆ రూపమును చూడాలి అంటే ఏం చేయాలి వేదమునంతను వల్లించి పెట్టుకున్న మహాపుణ్యముతో ఆ రూపాన్ని చూడగలుగుతామా నో యజ్ఞాలు చేస్తే వచ్చే పుణ్యంతో ఆ రూపాన్ని చూడగలుగుతామా నో అధ్యయనములు అంటే ఏదో శాస్త్రములు ఇవన్నీ అధ్యయనం చేస్తే స్క్రిప్చర్స్ అన్నీ స్టడీ చేసి పాలసం అనుకోండి అప్పుడైనా ఈ రూపాన్ని దర్శించగలుగుతామా నో పెద్ద దానాలు చేస్తే ఆ దాన పుణ్యము చేత ఈ రూపాన్ని దర్శించగలమా నో అని ఇలా వర్ణిస్తున్నారు దీని అభిప్రాయం ఏమిటి ఇప్పుడు ఈ సందర్భంలో మీకు ఓ న్యాయం ఒకటి చెప్తా మీమాంస న్యాయం దాన్ని నహి నిందా న్యాయము అని అంటారు మీరు బాగా నహి నిందా న్యాయము ఇప్పుడు ఇది ఎలాగంటే ఎందుకంటే ఆధునిక కాలంలో వాక్యాన్ని రచించటము వాక్యాన్ని ప్రయోగించటము దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవటము ఇవన్నీ కూడా లేకుండా పోయినాయి సమాజంలో గాఢశీలత లేకుండా శాస్త్రీయమైన అధ్యయనము శాస్త్రీయమైన ఆలోచించే అలవాటు లేకపోవటము అంత లూజ్ థింకింగ్ అండ్ లూజ్ టాకింగ్ లాగా ఉండడంతో ఇటువంటి శాస్త్రీయమైన విషయాల దగ్గరికి వచ్చేప్పటికీ తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం అనుకుంది అందుకోసం నేను పాయింట్అవుట్ చేస్తున్నాను నహి నిందా న్యాయము ఇప్పుడు ఇక్కడే తీసుకోండి దానై నా అంటాడు అంటే దానాలు చేయటం వల్ల ఈ రూపము నీకు కనబడదు అంటాడు ఇది ఎలా ఉందంటే దానము చేయుట అనే ఒక క్రియ ఉంది కదా దాన్ని దిగలాగుతున్నట్టుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉన్నది దాన్ని నిందించటం నిందించడం అంటే దిగలాగుతా దానికేదో విలువ ఉంది కదా దానము అనేదానికి ఒక గొప్ప విలువ ఉంది దానాన్ని చాలా గొప్పగా ప్రశంసిస్తాడు ఏమిటండి ఇది దానాన్ని ప్రశంసించటం పోయి పైగా దిగలాగుతున్నాడే అని అలా అనిపిస్తుంది అందుకోసమని అలాగ తప్పుగా అర్థం చేసుకోకుండా ఉండుట కొరకే ఆ న్యాయాన్ని నేను ప్రస్తావిస్తున్నా నహి నిందా న్యాయము ఆ పేరే నింద కాదయ్యా నహి నిందా ఇది నింద నువ్వు కొరబడ్డావా మేము అలాగే తప్పు నహి నిందా న్యాయము మరి కాకపోతే దానమును దిగలాగుట కాదా కాదు మరి ఏమిటది అది ఏమిటంటే ఆ విశ్వరూపమును స్ఫుతించుట అది దాని యొక్క పర్పస్ ఆ వాక్యం యొక్క తాత్పర్యం ఏమిటంటే దానం అనే దాన ప్రకరణం అనేది కాదు దానము గొప్పదని కానీ తక్కువదని కానీ చెప్పి కాంటెక్స్ట్ అయింది కాదు మరి దానం యొక్క ప్రసక్తి ముందుకు ఈ ఇక్కడ కాంటెక్స్ట్ ఏమిటి విశ్వరూపం విశ్వరూపము చాలా మహిమాన్వితమైనది అని చెప్పుటకయి దానము ప్రస్తావన చేశారు దానం గురించి ఏమీ చెప్పట్లేదు ఇక్కడ విశ్వరూపం గురించే చెప్తున్నారు కాబట్టి ఇక్కడ దానమును నిందించుట తాత్పర్యము కాదు విశ్వరూపమును స్థుతించుట మాత్రమే అది న్యాయం న్యాయానికి ఒక వాక్యం అవుతుంది నహి నింద నింది నిందితుం ప్రవర్తతే అపితు స్తుత్యం స్తోతుం అని వాక్యం మీమాంస న్యాయం నింద నీకెక్కడైనా నింద కనపడితే ఉదాహరణకి నా దానై హ నిందావాక్యం కదా దిగలాగితున్నట్టుగా ఉన్న వాక్యం అటువంటి నిందావాక్యము ఒకటి నిందించదగినది ఒకటి ఉందని దాన్ని నిందించటమే పనిగా పెట్టుకుని చెప్పారని కాదు నహి నింద నిల్యం నిందితు ప్రవర్త మరింకదేమికి మరి ఇంకదేమికి అపితూ స్తుత్యం స్తోతూ అక్కడ స్ఫుతించవలసినది ఒకటి ఉన్నది దానిని స్ఫుతించుట కొరకు చెప్పిన ఇప్పుడు ఉదాహరణకి చూడండి నేను చెప్తా చూడండి ఒక వజ్రం చూపించి ఈ వజ్రం చూసారా ఈ వజ్రం ఎంత గొప్పదంటే దీని ముందు టెన్ స్టోరీ బిల్డింగ్ ఒకటి పెద్ద బిల్డింగ్ ఒకటి ఉందని కూడా పక్కన అదా టెన్ స్టోరీ బిల్డింగ్ ఆ బిల్డింగ్ ఎందుకు పనికి రానిది అని అన్నారు అనుకోండి అప్పుడు ఆ బిల్డింగ్ వాళ్ళందరూ కథలు పట్టుకునే యుద్ధానికి రాకూడదు ఆ బిల్డింగ్ గురించి చెప్పట్లే ఆ బిల్డింగ్ని నిందించడం కోసం అలా చెప్పలే మరి ఎందుకోసం చెప్పాము ఈ వజ్రము గొప్పది చాలా విలువైనది అందుకోసం చెప్పాం అంతేగాని ఆ బిల్డింగ్ ఎందుకు నిందించడం ఆ బిల్డింగ్ నిందించడం వల్ల తాత్పర్యం అలా ఉంటుంది మహిళందా న్యాయం కాబట్టి వేదం దొరుకుకోవడం అనవసరం యజ్ఞం చేయడం అనవసరం శ్రీకృష్ణుడు దానాన్ని కొట్టిపారేశాడు అలాగే అర్థం చేసుకోకూడదు శ్రీకృష్ణుడు ఇవన్నీ వాటి చెప్పట్లేదు ఈ రూపము చాలా గొప్పది అని చెప్తున్నాడు అది శంకర్ల అవతారిపలో ఆ పాయింట్ని మెన్షన్ చేస్తున్నారు ఆత్మన మమ కోపదర్శన కృతార్థవ త్వము సంవృత్త ఆ రూపమును స్థుతిస్తున్నాడు స్తౌతి అంటే స్థుతిస్తున్నాడు రూపాన్ని స్ఫుతిస్తున్నాడు కానీ వాక్యం చూడండి రూపాన్ని ఎక్కడ స్తూచించినట్లు అదే ఇక్కడ వేదము లాభం లేదు యజ్ఞం అనవసరం అధ్యయనం తీసే దానము తక్కువ అలా ఉండేవాళ్ళది అభ్యర్థి అది నిండా వాక్యాలు కావు అది స్తుతి వాక్యం రూపాన్ని స్ఫుతిస్తున్నాడు అంటే ఎందుకు రూపాన్ని స్థుతిస్తున్నాడంటే నిజానికి శ్రీకృష్ణుడికి ఆ రూపాన్ని స్ఫుతించటం ముందు కూడా తాత్పర్యం లేదు తాత్పర్యం ఎక్కడుందంటే అర్జునుడిని కొంచెం కులాసాగా కొంత ఉత్సాహపరచటం ముందు తాత్పర్యం ఏమో అర్జున నీవు నా యొక్క ఈ విశ్వరూపాన్ని చూసావు చూసి ఆ విశ్వరూపమును చూసుట చేత నీవు కృతార్థుడైపోయినావు కృతార్థ ఏవత్వం సంవృత్త నీవిప్పుడు నువ్వు ఇంకీ పైన కృతార్థత కోసం వేదాలు వల్లించక్కర్లేదు తీర్థయాత్రలు చేయక్కర్లేదు యజ్ఞాలు చేయక్కర్లేదు దానాలు చేయక్కర్లేదు ఇప్పటికే నువ్వు అంటే అయితే ఇంకీ పైన ఎవళ్ళు యజ్ఞాలు దానాలు చేయొద్దు అని అర్థం కాదు దాని అర్థం ఏంటంటే నహినిందా న్యాయము ప్రతి స్టెప్పులోనూ అంటే ఆ రూపము అంత అని ఆ రూపాన్ని స్తుస్తున్నాడు ఎప్పుడూ కూడా జగత్తుని దర్శించే సందర్భంలో ఈ విశ్వము ఈశ్వరుని రూపము అని దర్శించాలి సాధారణంగా మనం జగత్తుని అలా దర్శిస్తామంటే ఈ జగత్తు ఎందుకు పనికిరానిది అధ్వాన్నమైనది వేస్ట్ వేడి ఎక్కువ టెంపరేచర్లు ఎక్కువ కరెంటు ఉండదు ప్రభుత్వం వేస్టు పొలిటికల్ పార్టీలు అన్యాయం జనం అంతా మోసం కరప్షన్ ఎక్కువ ఇలా చూస్తూ ఉంటాం అది ఇప్పుడు అదంతా ఇప్పుడు కాదని అవునని దాన్ని దాని ముందు తాత్పర్యం కాదు అలా చూడ అలాగే చూడక్కర్లా తర్వాత జగత్తును మనం ఇంకో రకంగా చూస్తాం ఇది కొండ ఇది రాయి ఇది రప్ప అని ప్రాణం లేని జడ పదార్థములుగా జగత్తును చూస్తూ ఉంటాం సో రెండు రకముల దృష్టి కూడా తక్కువ జగత్తును చూసేప్పుడు జడముగా చూచుట తర్వాత ఫిజికల్ మెటీరియల్ అవుట్లుక్ దాన్ని మెటీరియలిజం అంటారు జగత్ అంటే ఇట్ ఈస్ మ్యాటర్ మెటీరియల్ ద్రవ్య ప్రధాన ద్రవ్యమే జగత్తు ద్రవ్యము అంటే మ్యాటర్ అండ్ అర్థం పదార్థం డబ్బుని కాదు సో ఆ విధంగా జగత్తును చూచుట తర్వాత జగత్తుని అగ్గి అది అయోగ్యమైనది అభాగ్యమైనది అని దర్శించుట ఇలాగంటి దర్శించుట అనేది ఒకటి ఉంటుంది అది అటువంటి చూపు అది దోషమే అది అలా చూడనక్కల్లా నిజానికి మనం అభ్యాసం చేయాల్సింది ఏమిటంటే జగత్తును చిన్మయ రూపముగా దర్శించుట తేజోమయ రూపముగా జగత్తును దర్శించుట అభ్యాసం చేయాలి చూడండి సూర్య భగవానుడు ఎంత అద్భుతంగా ప్రజ్వలిపి పెట్టేకపోతున్నాడు చూడండి అని ఎంత శ్రమగా అనిపిస్తున్నా వేడిగా ఉన్నప్పటికీ ఆ సూర్య భగవాను యొక్క తేజస్సుని స్థుతించడంలో శోభండి వేడి ఎలాగూ తప్పదు సో అలాగే ఆకాశం ఎంత విశాలంగా ఉందో చూడండి ఆ మండిపోతుందని అనుకోవడం కంటే ఎంత విశాలంగా ఉందో చూడండి వాయువు ఇప్పుడైతే స్తంభించిపోయి ఉన్నాడు అసలు ఎక్కడా కదలిక లేకుండా ఉన్నాడు అని కదలడం ప్రారంభిస్తే మాత్రము చాలా అద్భుతంగా ఉంటాడు అని వాయువుని కూడా స్థుతించడం సో ఈ విధంగా పృథివీ ఆకాశం ఆ జలములు అని భూమి జగత్తును అగ్లీగా కాకుండా ఆ సుందరమైనదిగా దర్శించుట ఫిజికల్గా కాకుండా సెన్షియంట్ చేతనము సో చి చి చి చిద్రూపంగా జగత్తును దర్శించుట తేజోమయముగా జగత్తును దర్శించుట అలా చేసినట్లయితే మీరు జగత్తును దర్శిస్తూనే ఈశ్వరుణ్ణి దర్శించేస్తున్నారు తేడా తెలిసింది కదండి అయితే మరి మీరు మీరందరూ స్టూడెంట్స్ ఆఫ్ వేదాంత కదా కాబట్టి మీరు గమనించదగ్గ ఒక పాయింట్ ఒకటి చెప్తాం సూక్ష్మంగా గమనించదగ్గరే సూక్ష్మం ఉంటే నేను అలా చెప్పడం నాకు వడ్ల గింజలో పియ్యపు గింజ అదే జగత్తు మీరు చూస్తే దాంట్లో ఒక అగ్ని జగత్తును చూడొచ్చు లేకపోతే అదే దాంట్లోనే ఒక ఈశ్వన్ హృదయాన్ని పునీతం చేసేటువంటి ఈశ్వరుని యొక్క మహిమను దర్శించవచ్చు మీ ఇష్టమే అన్నీ అక్కడే ఉన్నాయి పడ్లగింజలో బియొక గింజ అలా అంటారు సామెత సో ఇప్పుడు చూడండి జగత్తు మనకి అడ్లీగా దుఃఖహేతువుగా ఇబ్బంది కలిగించేదిగా అలా ఎందుకు కనుకుంటుందంటారు అసలు ఈశ్వరుడే జగద్రూపంగా ప్రకటమయ్యాడు కదా మరి అలా అయినప్పుడు నాకు ఎందుకు కనుకుంటుంది వే వేరీస్ ది ప్రాబ్లం అదే ఒకటి మీరు గమనించాలి ఇది ఎలాగంటే గోల్డ్ తోటి చేసి మంచి జమ్స్టోన్స్ లక్షలు ఖరీదు చేసే విలువైనటువంటి అసలు సిసలైన రత్నములు మాణిక్యములను పొదిగి ఒక అద్భుతమైన పీస్ ఆఫ్ జ్యువెలరీని ఎదురకుండా పెడితే ఆ అమ్మాయి అంటుంది ఇది నాకు నచ్చలేదు అంటుంది హౌ కు షీ సేడా ఏది నచ్చనిది ఏది బంగారము నచ్చలేదా జబ్స్టోన్స్ నచ్చలేదు ఏది నచ్చనిది దాంట్లో అజ్లి ఏముంది ఎప్పుడైతే ఎదుర్కొండా అత్యంత అత్యంతము విలువైన బంగారము నక్ల మాణిక్యములు వజ్రములు వైదుర్యములతో నిండినదే చాలా మహామహిమాన్వితమే అయినప్పటికీ ఎప్పుడైతే దానిని నేను భోగేచ్ఛతో చూస్తానో భోగేచ్ఛ ది క్రిటికల్ పాయింట్ భోగేచ్ఛ ద డిజైర్ టు ఎంజాయ్ ఎప్పుడైతే భోగేచ్ఛతో దాన్ని చూస్తానో దాంట్లో నాకు ఆ కనబడుతుంది సూర్యుడు అద్భుతంగా ప్రకాశిస్తున్నాడు లేకపోతే మండిపోతున్నాడు అని రెండు రకాలుగా వర్ణించవచ్చు ఆ వర్ణన మీరు ఏ రకంగా వర్ణిస్తారు అన్నది మీ యొక్క భోగేచ్ఛపై ఆధాత్మ మీరు భోగేచ్ఛతో దర్శించినప్పుడు దేవుడు అయోగ్యమైన జగత్తులా భాషిస్తాడు మీరు భోగేచ్ఛ అనేది లేకుండా ఈ జగత్తులో భోగించదగ్గరి ఏదీ లేదు నేను ఏది భోగించాలనుకోవటం లేదు అనే భోగేచ్ఛని పూర్తిగా తిరస్కరించి మీరు చూసినట్లయితే అదే జగత్తు ఏ జగత్ అయితే అగ్లీగా ఏహ్య భావంతో మీకు దర్శనమిచ్చిందో అదే జగత్తులో ఈశ్వరుని యొక్క విభూతి మీకు దర్శనమిచ్చింది భోగేచ్చని బట్టుకుంటుంది జగత్ భోగేచ్ఛ ఈజ్ ఈశ్వర ప్లస్ భోగేచ్ఛ ఈజ్ ఈక్వల్ టు ది అన్హ్యాపీ వరల్డ్ ఆ భోగేచ్ఛ అన్నది అంత క్రిటికల్ కాబట్టి మీరు అది గమనించగలరు కాబట్టి జగత్తును ఈశ్వరుణ్ణి జగద్రూపంగా భావించటంలో ఇటువంటి కొన్ని సూక్ష్మమైన అంశములు ఇవి ఉన్నాయి చూద్దాం మళ్ళీ మనం ఇంకా ఆ అంశాన్ని సో నా దానై న క్రియాభి గొప్ప గొప్ప క్రియలను ఆచరించుట చేత ఈ విశ్వరూపాన్ని దర్శించేటువంటి భాగ్యము కలుగుతుందా అంటే కలగదు న క్రియాభి నపోగ్రై చాలా కఠినమైన తపస్సు అంటేనే కఠినంగా ఉంటేనే తపస్సు మీరు సావకాశంగా ఏడు గంటలకు లేచి కాఫీ తాగి వేన్నేళ్లతో స్నానం చేసి దేవుని వెతి మీద రెండు పువ్వులు వేస్తే అలా అలవోకగా దాన్ని తపస్సు అంటాం మాసంలో తెల్లవారు స్వామును లేచి సూర్యోదయం కాకుండా చన్నీటితో స్నానం చేసి ఆ తడి వస్త్రాలతోటి నడువు నవ్వుతూ నేళ్లలో నిలబడి తిప్పితే దాని పేరు తపస్సు ఉంటారు కష్టం ఉండాలి ఎంత కష్టం అధికమో అంత కఠినమైనదే ఆ తపస్సు అవుతుంది ఉగ్రై తపోహి అటువంటి కఠినాతి కఠినములైన తపస్సులు ఉన్నాయి వాటిని చేస్తే ఏమన్నా ఈ రూపాన్ని దర్శించడం కుదురుతుందా నో ఈ మానవ లోకంలో ఈనాటి వరకు అర్జును మైనస్ చేస్తే మరెవడైనా ఇటువంటి రూపాన్ని చూశారా నో అంటున్నాడా అంటే అర్జునునికి అంత ప్రత్యేకతనిచ్చి ఆయన మాట్లాడుతున్నాడు అంటే మరి యశోద చూసిందని మీరు అలా మొదలెట్టకూడదు విశుద్ధాని స్టార్ట్లు అయితే ఏం పురాణ కాథ కాదు భగవద్గీత వ్యాఖ్యానం చేస్తున్నాం యశోదే భగవద్గీతలో ఉండదు భారతంలో ఉందో లేదో నాకు తెలియదు భాగవతంలో ఉందో యశోద రాధ అయితే భాగవతంలోనూ లేదు మరెక్కడికో పోవాలి భారతంలో ఉండదు భాగవతంలో ఉండదు ఇంకెక్కడికో పోవాలి రాధ కోసం యశోదు కావాలంటే భాగవతంలోకి వెళ్ళాలి భారతంలో యశోదలు గోపితులు ఉండరు కాబట్టి వాటికి ఉండేటువంటి రెవల్యూషన్ ఈ ప్రాసెస్ మీకు నేను మనవి చేశాను కనుక ఈ విధంగా నీవు చాలా శ్రేష్ఠుడవు కృతార్థుడవు అని అర్జునుని శ్రీకృష్ణుడు వెరీ నైస్ భాష్యము నవేదయజ్ఞాధ్యయనై అంటే వేదముల వేదము ఇంక శంకర్లు ఏమీ రాయట్లేదండి వేదములు యజ్ఞములు అధ్యయనులు ఆహా రాస్తున్నారు నై అది అని అంతవరకు అంటే శ్లోకంలో ఉన్న మాట అక్కడ పెట్టారు చతుర్నామీ వేదానాం అధ్యయనై యథావత్ యజ్ఞాధ్యజనై మైకి ఎలా ఉంది బాగానే వినబడుతుందా ఎప్పుడు ద్వంద్వ సమాసం చిట్ట చిగుతున్నా ఏదైనా పదం వస్తే అది ఆ ద్వంద్వంలో ఉండే పదాలన్నిటికీ అన్వయిస్తుంది అని రూలు వ్యాకరణంలో చెప్తారు అభువులు ద్వంద్వ అంతే శూయమానం పదం ప్రత్యేకం సంబద్ధ్యే ద్వం ఆఖరి ఓ పదాన్ని వేస్తే ఆ ద్వంద్వంలో ఉండే పదాలన్నిటికీ దాన్ని పెట్టుకోవాలి వేద యజ్ఞ అని రెండు పదాలు ద్వంద్వం దాని పక్కన అధ్యయన అనే పదం ఉన్నది అది ప్రతిదానికే అన్వయిస్తుంది అంటే వేద అధ్యయన యజ్ఞ అధ్యయన కాబట్టి వేదయజ్ఞాధ్యయనై అంటే అర్థం ఏమిటి వేదాధ్యయనై యజ్ఞాధ్యయనై అని అర్థం ఇప్పుడు వేదాధ్యయనములు అని బహువచనం ఏమిటి ఒకటి కదా వేదం అంటే కాదు నాలుగు వేదాలు నాలుగు వేదాలని అధ్యయనం చేసినా సరే చతుర్ణం అపి వేదానా అధ్యయనై పక్కన ఇంకో మాట ఉంటుంది యథావతుల వేదాన్ని అధ్యయనం చేయడం అంటే దంపుళ్ళ పాట పాడినట్టుగా పాడం కాదు దంపుళ్ళ పాట అని ఉంటుంది ఎప్పుడైనా ఉన్నారా దంపుళ్ళ పాట ఉంటాయి ఫోక్ ఈ మధ్యకాలంలో ఫోక్ లోర్కి చాలా ఇంపార్టెంట్స్ మీరు ఎలా పడితే అలా పాడచ్చు నడుస్తుంది ఎలా పాడినా నడుస్తుంది అసలు ఫోక్ అంటూనే ఏ వ్యాకరణము ఏ నియమాలు లేనిదే ఫోక్ లో తప్పుగా మీరు పాడారనుకోండి న్యూ వెరైటీ ఆఫ్ ది ఫోక్ అలా అలా నడుస్తుంది సో అలాగే వేదం దగ్గరికి వచ్చేప్పటికి అలా ఉండదు దానికి ఉండే ఆ ఫొక్లోర్ ఈజ్ గ్రేట్ బట్ వేదం దగ్గరికి వచ్చేప్పటికీ యథాపత అక్కడ ఎలాగ ఉంటే అలాగా మీరు వాడాలి దాన్ని పఠించాలి అంటే ఎలా ఉంటే ఎలా అంటే ధా ఉంటే దానాలి ధా ఉంటే ధానాలి దాని ధాక్యంగా పలకూడదు స్పష్టంగా పలకాలి అలాగే ధాకి థాకి తేడా ఉంటుంది తెలుగులో అయితే తాకి పొట్టలో చొక్క ఉంటుంది ధాకి పొట్టలో చొక్క ఉండదు అది రాసేప్పుడు తేడా పలికేప్పుడు ఇప్పుడు గ్రంథాలయము తప్పు తప్పు పలకడం అసలు ఉండదు కానీ తప్పును తప్పుగా సూచించటం కోసం నేను అలా చెప్పాను గ్రంథాలయము కరెక్ట్ పొట్టలో చుక్క పొట్టలో చుక్క మానేస్తాను ఉందో తప్పుగా పలికి తర్వాత చుక్క మానేస్తా సో గ్రంథము గ్రంథము కాదు గ్రంథము సో ఆ రకంగా ఆ అక్షరాలని చక్కగా ఉచ్ఛేదించుట నెంబర్ వన్ నెంబర్ టూ సుస్వరముగా ఉచ్చేదం స్వరము ఉండాలి ఇంటర్నేషన్స్ ఉంటాయి కాబట్టి వర్ణదోషం ఉండకూడదు స్వరదోషము ఉండకూడదు మనవైపు నుంచి ప్రయత్నం అలా చేయాలి ఎక్కడైనా పొరపాటును దొరితే తలపోదు ఏం పర్వాలేదు కానీ మనవైపు నుంచి ప్రయత్నం ఆ రకంగా ఉండాలి ప్రతి వాళ్ళు ఆ ఈ స్వరాలు ఈ వర్ణాలు దీన్నే ఉంది లేని దంపుల పాటల మొదలుపెట్టారనుకోండి అప్పుడు ఆ వేద మంత్రములు యథావృత్తుగా దొరకవు అదంతా కూడా ట్విస్ట్ అయిపోయి పాడైపోయి ఉంటాయి సో దానికి అర్థం కూడా ఏమి సక్రమంగా ఉండదు సుస్వరంగా చెప్పాలి లొల్లి పెట్టినట్టు ఉండకూడదు మంత్రాలు చెప్తుంటే ఏదో లొల్లి నలుగురు చేరి ఒక చోట లొల్లి పెడుతున్నారంటారు చూడండి అలా ఉండకూడదు మంత్రం చెప్తే సుస్పష్టంగా చెప్పాలి మనం త్రి అంబకం కొంత అభ్యాసం చేశాం కదా సో ఎనీవే ఆ విధంగా వేదాలను అధ్యయనం చేస్తే మహాపుణ్యం దాంతో ఏమైనా విశ్వరూప దర్శనం అంటే అయితే వేదాధ్యయనం వేస్ట్ అనుకోకూడదు మహినిందాన్యాయం ఎప్పటికప్పుడు మహినిందాన్యాయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ శ్రీకృష్ణుడు వేదాధ్యయనాన్ని గురించి ఏం చెప్పట్లేదు వేదాంతకృ వేద విదేవచాహం అన్నాడు వేదాంత వేదాలను గురించి ఏం చెప్పట్లేదు విశ్వరూపం గురించి చెప్పండి స్తుస్తున్నాడు కూడా యజ్ఞాధ్యయనై యజ్ఞములు అధ్యయనం చేస్తే కూడా ఆ రూపము దర్శనానికి దొరకదు ఎలాంటి వేదాల అధ్యయనం వేరు యజ్ఞాల అధ్యయనం వేరు అంటే ఓ రకంగా వేరే వేదములు కేవలం మంత్రాలన్నీ వల్లించి కూర్చుంటారు యజ్ఞము యజ్ఞం చేసే ప్రక్రియలంతా కూడా కంఠస్థం చేస్తారు లేకపోతే మంత్రాధ్యయనములు బ్రాహ్మణాధ్యయనములు అలా కూడా మీరు చెప్పుకోవచ్చు వేద అదే శంకర్లు అంటారు వేదాధ్యయనై ఏ వాజ్ఞాధ్యయన సిద్ధవాత్ పృథక్ యజ్ఞాధ్యయనగ్రహణం యజ్ఞ విజ్ఞానోపలక్షణార్థం అంటే వేదములను అధ్యయనము చేశాడు అంటే యజ్ఞమంటే వేదంలోనే ఉంటుంది కనుక యజ్ఞములను కూడా అధ్యయనం చేసినట్టు అయిపోయినప్పటికీ యజ్ఞాధ్యయనం సిద్ధించేసింది మళ్ళీ పని కట్టుకునే యజ్ఞ అనే పదం వేసి ఆ అధ్యయన శబ్దాన్ని దానికి జోడించి యజ్ఞాధ్యయనము అంటే ఇది పాడిన పాటే పాడినట్లయింది కదా కృష్ణపేషణమైందిగా ఇది అంటే అలా కాదు ఇక్కడ యజ్ఞ శబ్దానికి వేదంలో అంతర్గతమైపోయిన యజ్ఞము అని అర్థం కాదు ఆ యజ్ఞ శబ్దానికి లక్షణ చెప్పుకోవాలి ఏమిటి లక్షణ గంగాయాము ఘోష అన్నప్పుడు గంగక దగ్గరలో గంగా తీరే ఘోష దగ్గర దగ్గరగా ఉండే లక్షణం చెప్పుకోవాలి ఉపలక్షణం ఆ రకంగా యజ్ఞ శబ్దానికి యజ్ఞ విజ్ఞానము అని అర్థం యజ్ఞ విజ్ఞాన ఉపలక్షణార్థము యజ్ఞమును అధ్యయనము చేశాడు అంటే యజ్ఞ విజ్ఞానమును అధ్యయనము చేసినాడు విజ్ఞానం అంటే ఇతి కర్తవ్యత అంట ద నోహ్ ఆఫ్ యజ్ఞ యజ్ఞాన్ని పర్ఫామ్ చేయాలంటే దానికి నోహవ్ అంటే ఇతి కర్తవ్యత తను చేయాల్సిన పద్ధతి కూడా ఆ కర్మాన్నంతా కూడా మీరు అధ్యయనం చేసి పెట్టుకున్నాడు మహాపుణ్యం మహాశా గొప్ప పాండిత్యం అది కొన్ని వాళ్ళకేమైనా విశ్వరూప దర్శనం నోహ్ తథానదానై తులాపురుషాది ఈ తులాపురుష అని ఒక దానం ఉంది తులాపురుష దానము అని పురాణాల్లో చెప్పారు అంటే అక్కడ ఒక త్రాసు తులా అంటే త్రాసు పెడతారు ఈ తులాదానాలు సర్వత్రా ఉన్నాయి ఇప్పుడు మీరు సమ్మక్క సారక్క జాతరకి వెళ్ళినట్లయితే బెల్లంతో తూచుతారు మనిషిని బెల్లంతో వీడి బరువుకు తగ్గ బెల్లం అన్నా అక్కడ మామూలు బక్క చిక్కిన వాడైతే ఏమీ ఎక్కువ రాదు బాగా దిట్టంగా ఉన్నవాడైతే ఓ వంద కేజీలు బెల్ల ఓ బుట్ట పారేస్తే కాదు అది తోచదు బెల్లంతో ఆ బెల్లాన్ని దేవునికి సమర్పిస్తాను అలాగే చేస్తారా నేను ఎక్కడ నీకు జాతరకి నేను ఎక్కడో మూసులో చూశాను తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే ఆ మనిషిని రూపాయి కాస్టులతో చూస్తాను ఒకప్పుడు రూపాయి విలువ ఉండి ఇప్పుడు అంటే రూపాయి అంటే మీకు పెద్ద విలువలు లేదు రూపాయికి విలువగా ఉండేది బరువు కూడా ఉండేది రూపాయి కొంచెం తగేదిగా ఉండేది దట్టంగా ఉండేది బరువుగా ఉండేది ఠంగ్ అని ఇప్పుడు రూపాయలు నీరసంగా పావనా కాసులు సో రూపాయి కాసులతో తూచీవారు రెండు మూడు బస్తాలు దాంట్లో పడేస్తే ఈయన తూచి అది బరువు ఆ రూపాయలందరూ పంచి పంచి పెట్టారు రెండు రూపాయలతో తూచచ్చు కాగితాలతో తోల్చడం కష్టం సో దేంతో చూచితే ఆ తూచిందంతా దానం చేసేయాలి మీరు ఈ పురాణాల్లో రుక్మిణి సత్యభామా కథ అంతా సినిమాల్లో చూపిస్తూ ఉంటారు ఈ తులాపురుష దానమే శ్రీకృష్ణుడిని బంగారంతో తూచి ఆ బంగారం దానం చేయాలి అది సో ఈ రకమైనటువంటి తులాపురుష దానము వెండితోటో బంగారంతోటో రూపాయితోటో మొహరీలతోటో తూచి ఆ వ్యక్తిని అదంతా దానం చేసినట్లయితే ఆ దాన ఫలం లభిస్తుంది ఆయన దృష్టాంతంగా ఇచ్చారు తులా పురుషాది ఆదిశబ్దం చేత గోదానము హిరణ్యదానము ఇలాంటివి చేయొచ్చు ఈ దానాలకి మహాపుణ్యం ఉంటుందిగా ఆ పుణ్యం చేతను విశ్వరూపం నా చక్రియాభి అగ్నిహోత్రాది శ్రౌతాదిభి క్రియలు అంటే శ్రౌత కర్మలు శ్రౌత అంటే వేదమునందు విధించబడిన కర్మ శృతి అంటే వేదం శ్రౌత కర్మలు అవి ఎలాంటివి అగ్నిహోత్రాది అగ్నిహోత్రము అని ఒక కర్మ అది గృహస్థులు చేస్తారు బ్రహ్మచారులు వేరు వానప్రస్థులు కూడా చేస్తారు సన్యాసులు చేయరు అగ్నిహోత్ర కర్మ దాంట్లో ఉదయము సాయంకాలము సంధ్యావందనం చేసినట్టుగానే అగ్నిహోత్రంలో ఆహుతులను సమర్పిస్తారు రెండే ఆహుతులు ఉదయం రౌడు సాయంకాలం రౌడు దాన్ని ఆ కర్మకి అగ్నిహోత్రము అని పేరు అది కర్మ పేరు అది కర్మనామధేయము ఈ అగ్నిహోత్రం అనే కర్మ చాలా ఆది శబ్దం చేత సంధ్యావనము ఇలాగంటే ఇతర కర్మల్ని మీరు తీసుకోవచ్చు వేదమునందు విధించబడిన వీటిని చేస్తే మహాపుణ్యం వాటి వలన విశ్వరూపదర్శనము సరిపడుతుందా విశ్వరూపదర్శనానికి తొలదూగుతాయాలి నో నాపితపోి ఉగ్రై చాంద్రాయణాది ఉగ్రై ఘోరై ఉగ్రై అంటే ఘోరై అంటే భయమును గొల్పే తపస్సు కఠినమైన తపస్సు భయాన్ని గొల్పుతాయి ఆ పే తపస్సు పేరు వింటేనే భయం వస్తుంది కొన్ని ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి ఆ కర్మ ఆ తప్పు పనిచేస్తే ఆ ప్రాయశ్చిత్తం ఉంటుంది అంటే ఆ ప్రాయశ్చిత్రం తెలిసిందంటే వాడు ఆ తప్పకుని చెయ్యడు అంత కఠినంగా ఉంది ప్రాయశ్చిత్ర ఇప్పుడు పూర్వం విద్యార్థుల్ని గోడకుర్చీ వేయించేవారు గోడ కుర్చీ అంటే మోకాళ్ళ గోడకి నిలబడాలి మోకాళ్ళ మీద నిలబడాలి గోడకి కుర్చీ ఉన్నట్టుగా నిలబడాలి మోకాళ్ళు నిప్పులు కొడతాయి అది పరిష్ ఎక్క అప్పు చెప్పిన పదమూడో ఎక్కో అప్పు చెప్పాలి అప్పు చెప్పకపోతే గోడకుర్చీ వేయాలి అలాగే పరిష్కృతం ఎప్పుడైతే గోడపుచ్చి వేయిస్తాను అనే టీచర్ అంటాడో ప్రతి వాళ్ళు చేసి జాగ్రత్తగా ఎందుకంటే ప్రాయశ్చిత్తం కఠినంగా ఉంటుంది ఈ తపస్సులు కొన్ని కఠినమైన తపస్సులు ఉన్నాయి దాంట్లో ఒకటి శంకర్లు అక్కడ మెన్షన్ చేశారు చాంద్రాయణము అనే తపస్సు ఇది ఎలాగంటే పూర్ణిమ నాడు పున్నమి పున్నమి నాడు మీరు పదిహేను కబళాలు తినాల్సి ఉంటుంది పదిహేను తినాలి ఉన్న విన్నాడు అంటే కబళం ఎంత ఉండాలి ఇంత ఉంటే పదిహేను తినగలుగుతారా పదిహేను తినాలి మీరు కూర్చుని పదిహేను తినాలి ఇంత ఉంటే తినగలుగుతారా ఎంత ఎంత ఇంత తినేస్తారా పదిహేను పదిహేను తినాలండి ఎంత ఇంకా డౌటే ఇంత ఇంతైతే తినేస్తారు ఇంత పదిహేను తింటారు అంతకంటే ఎక్కువ తినాలి పదహారు రోజులు అయితే తినలేదు అటు వండుతుంది పదిహేను తింటే ఇంత ఇంతంత ముద్దలు రచిపోయి ఇంతంత ముద్దలు పదిహేను తినగలుగుతారు ఓకే ఓకే ఇప్పుడు వ్రతం ప్రారంభమవుతుంది పాఠ్యము అంతే ముద్ద ఒకటి తినాలి పదిహేను పాఠ్యము నాడు ఇంత ముద్ద తినాలనుకోండి పూజమి నాడు ఇంత ముద్ద తినాలి ఆ ముద్ద సైజు అది వేరియబుల్ కాదు ఫిక్స్డ్ కాబట్టి పొన్నమి నాడు మనం పదిహేను ముద్దలు తినాల్సి ఉంటుంది కాబట్టి ముద్ద సైజే అంత ఉండాలి అని మీరు క్యాల్కులేట్ చేసుకుని ఇంత ముద్ద ఇంత సైజు ఉంటుంది అంత తినాలి ఫస్ట్ డే అంటే ఒకటే ముద్ద తినేసి చీకటి తీసుకోండి ఇంత నో మోర్ ఫుడ్ పర్ ది డే ఒకేసారి సెకండ్ డే రెండు ముద్దలు తినాలి మన నీరసం వచ్చి పనులు వేసి మన నీరసం వస్తుంది వెయిట్ లాస్ ఉపవాస ప్రక్రియ మూడవ రోజు మూడు ముద్దలు తినాలి నాలుగవ రోజు నాలుగు ముద్దలు పొన్నమి నాడు పదిహేను ముద్దలు మళ్ళీ మొన్నాడు పద్నాలుగు ఆ మొన్నాడు పదమూడు చంద్రుడు తగ్గుతున్న కొంటే వీడు ముద్దలు తగ్గుతాయి అమావాస్య నాడు జీరో ముద్దలు తింటాడు అక్కడికి వ్రతం పూర్తవుతుంది నెల రోజులు వ్రతం ఈ నెల కూడా వీడు నీరసపడిపోయి తిండి మీదే దృష్టి పెట్టుకుని కష్టపడిపోతుంది చాలా కఠినమైన వ్రతం చాంద్రాయణం వ్రతం ఇలాంటివి వీటికి దాని పేరే కృచ్ఛర చాంద్రాయణం కృచ్ఛర అంటే అతి కఠినమైన చాంద్రాయణం వ్రతం ఇలాంటివి ఇంకా కొన్ని వ్రతాలు ఉన్నాయి చాలా కఠినంగా ఉంటాయి కఠినమైన తపస్సులు ఇటువంటి తపస్సులు చేస్తే కూడా ఈ విశ్వరూప దర్శనము లభ్యము కాదు సుమా అంటాడు ఏమిటది ఏం రూప యథాదర్శితం విశ్వరూపం ఎ సహ అహం ఏవేను నీకు ఏ విధమైన రూపాన్ని నేను కలిగి ఉన్నట్లుగా చూపించానో అట్టి నేను అంటే విశ్వరూపుడనైన నేను ఈ ఇవన్నీ చేసినా కూడా చూడ శక్యము కాని వాడము శక్య అంటే నా అక్కడ చెప్పుకోవాలి నక్య శక్యహాకి నా శక్యర్థం అని కాదు నా పెట్టుకోవాలి ఎలా వాక్యాలు ఉంటాయంటే వేద యజ్ఞాధ్యయనైహీన శక్య దానైహీన శక్య తపోన శక్యలా నా అలా పెట్టుకోవాలి అహం సో ఇటువంటి రూపము నేను వీటి చేత వేటి చేతనైనను కూడా చూడశక్యము కాను ఎక్కడ అనులోకే మనుష్యలోకే మానవలోకమునందు మొత్తం మానవ లోకానంతా కూడా మీరు తీసుకోవచ్చు ద్రష్టం అంటే ద్రష్టం నశక్యూచుటూ నేను శక్యము కాను నువ్వొక్కడో ఎక్సెప్షన్ అనుకున్నాడు త్వదన్యేనా త్వత్ అన్యేనా నిన్నొక్కడినే మినహాయించి మరెవ్వరి చేతనైందను ఇటువంటి రూపము కోడశక్యము కాను కురుప్రవీరా కురువంశములో శ్రేష్టమైన వాడా అని అర్థం సో ఇప్పుడు ఈశ్వరునకు రూపము ఉన్నదా రూపము లేదా అని ఒక ప్రశ్న రూపము గలవాడా రూపము లేనివాడా అనే ప్రశ్న దానికి సమాధానం అయితే చాలా చిత్రంగా ఉంటుంది సమాధానం ఈశ్వరుడు రూపము లేనివాడు ఈశ్వరుడు రూపము గలవాడు ఈశ్వరుడు రెండూ కాదు ఎందుకంటే ఈ రెండూ కూడా సాపేక్షములు రూపము గలవాడు అని మీరు ఎప్పుడైతే అన్నారో రూపము లేకుందుట అనే స్థితిని తిరస్కరించి రూపము గలవాడు అని చెప్పారు ఇట్ ఈజ్ రిలేటివ్ టు ది ఫార్మ్లెస్ ఆస్పెక్ట్ రూపము లేనివాడు రూపము గలవాడని ఒకటంటే నో నో నో అది సరికాదు రూపము లేనివాడు అని ఇంకొకటంటే కాబట్టి రూపము లేనివాడు అన్నది కూడా రిలేటివ్ డిస్క్రిప్షన్ అది కూడా సాపేక్షమే రూపము నిద్రపోయారు నిద్రలో మీకు రూపము ఉందా లేదా ఉంది చెప్పడానికి లేదు లేదు అని కూడా చెప్పలేదు హౌకెన్ న్యూసే హౌకెన్ న్యూసే నిద్రలో రూపము లేదు అనే స్థితి మీకు ఆనా అనుభవానికి వచ్చిందా లేదు నిద్రలో మీరు పేరున్నవారా పేరు లేనివారా కమా నేదది నేద నిద్రలో మీరు సుఖియా దుఃఖియా నేద ఇంకో ప్రశ్నలతో మీరు ఆలోచించి చెప్పాలి నిద్రలో మీరు కంఫర్టబుల్లా అన్కంఫర్టబుల్ రెండూ లేవు నేదర్ నిద్ర దాక కంఫర్ట్ డిస్కంఫర్ట్ ఉంటాయి నిద్ర తర్వాత కంఫర్ట్ ఉండదు డిస్కంఫర్ట్ ఉండదు నేదర్ కాబట్టి ఈశ్వరుడు రూపము గలవాడా రూపము లేనివాడా అంటే ఈశ్వరుడు రూపము గలవాడు రెండింటికి అతీతమైనవాడు ఇది ఎలాగంటే ఇది ఎలాగంటే శ్రీరామకృష్ణుల వారు చెప్పేవారు ఈశ్వరుడు మన్ మంచుగడ్డ నీరు వంటి వాడు ఇప్పుడు మంచుగడ్డు ఉందనుకోండి ఒక విశిష్టమైన రూపము గలది కరిగిపోయిందనుకోండి ఏ రూపము లేదు నీటికి రూపం ఉండదు ఏ పాత్రలోకి వస్తే ఆ రూపం వస్తుంది దానివల్ల రూపం ఏమీ ఉండదు కాబట్టి ఇప్పుడు నీరు అనే తత్వం జలతత్వం తీసుకుంది ఈ జలతత్వము రూపము గలదా రూపము లేనిదా అంటే రూపము గలది లైక్ పీసఫాయిస్ రూపము లేనిది అంటే లిక్విడ్ ఫామ్లో ఉన్నది ఇట్ ఈ ఇట్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ పర్టికులర్ షేప్ బట్ ఇన్ ఇట్ సెల్ఫ్ తన తనం స్వతహాగా అది ఏది రెండింటిలో స్వతహాగా ఈ రెండు వర్ణనలకు అతీతమైనది ఇది ఒక దృష్టి అంటే ఈశ్వరుని యొక్క విశ్వరూపాన్ని అర్థం చేసుకునేటువంటి ఒకనొక దృష్టిని మీ ముందు నేను ప్రస్తావన చేశాను ఇది మీకు సద్దర్శనం అనే భగవాన్ పుస్తకంలో ఒక శ్లోకరూపంగా దీన్ని ప్రతిపాదన చేస్తారు ఈశ్వరుడు స్వరూపుడా అరూపుడా అని అక్కడ ఈ ప్రస్తావన చేస్తాడు అదొకటి తర్వాత ఇంకొక ప్రశ్న ఉన్నది ఇప్పుడు ఈశ్వరుడు రూపము గలవాడా రూపము లేనివాడా అనే ప్రశ్న ఈశ్వరుని వైపు నుండి ఉండదు భక్తుల వైపు నుండి మాత్రమే ఉంటుంది ఆ రకమైన ప్రశ్న దానికో సమాధానము దానికి సంబంధించి ఎలా వర్ణిస్తే అలాంటి వర్ణన ఇవన్నీ కూడా భక్తుల దృష్టికోణంలో ఉంటాయి తప్ప ఈశ్వరుని వైపు నుండి ఉండవు అసలు ది ఇష్యూ ఇట్స్ సెల్ఫ్ డజెంట్ అరైజ్ అలా ఉంటుంది దీనికి ఒక దృష్టాంతం చెప్తారు విష సర్ప దృష్టాంతము అని అంటారు ఇప్పుడు కూడా దృష్టాంతమునకు దాని యొక్క లక్ష్యము చాలా పరిమితంగా ఉంటుంది మీరు దృష్టాంతాన్ని ఇటు సాగతీసి అటు లాగి అలా చేయకూడదు ఆధునిక కాలంలో సమాజంలో గాఢశీలత లోపించిన సందర్భంలో ఏదైనా దృష్టాంతం చెప్పాలంటే కూడా భయం వేస్తుంది ఎందుకంటే దాన్ని ఇటులాగే అటులాగి లేనిపోని మోటివ్స్ అంత గట్టి దానికి పొలిటికల్గా ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఉంటూ ఉంటాయి అదంతా సరికాదు విష సర్ప దృష్టాంతము ఓ దృష్టాంతం దేవుణ్ణి విషం అన్నారేమిటి దేవుణ్ణి పాము అలా మొదలట్కూడదు మీరు ఓకే దృష్టాంతానికి చాలా పరిమితమైన ఆస్పెక్ట్ ఉంటుంది అదే తీసుకోవాలి విష ఇప్పుడు చెప్పంటారా దృష్టాంతం ఓకే యూ గట్ ది పాయింట్ విష సర్ప దృష్టాంతం ఏమిటంటే విషమనేది మనవైపు నుండి విషం కానీ సర్పం వైపు నుండి అది విషము కాదు అదేమిటి విషమా కాదు అయితే విషము కానిదా అది కాదు అది ఏది కాదు మనవైపు నుండి విషము విషము కానిది అనే అనే వర్ణన మనవైపు నుంచి ఉంటుంది సర్పం వైపు నుండి ఇట్ ఈజ్ నేదర్ పాయిజన్ నాన్ నాన్ ఎందుకంటే నాన్ పాయిజన్ అనాలన్నా కూడా పాయిజన్ అనే రిలేటి రిలేషన్ ఉండాలి రిలేటివ్ టు పాయిజన్ నాన్ పాయిజన్ ఇప్పుడు సత్వం మన వాళ్ళు వీళ్ళు పాముని పట్టుకుని దాని కూరల నుండి విషం తీసి దాంతో ఏదో రీసెర్చ్ అది ఆ విషము చిన్న సీసాలోకి వస్తారు ఇది విషము పాయిజన్ అని లేదులేస్తారు మరో ఉంటుంది లిక్విడ్ నాట్ పాయిజన్ నాట్ పాయిజన్ అని లేబుల్ వేస్తాయి ఈ పాయిజన్ నాట్ పాయిజన్ అని లేబుల్స్ ఈ వర్ణనలు మన వైపు నుంచి ఉంటాయి సర్పం వైపు నుంచి ఉండవు బురదగొడ్డు నేను పాము విషము కాని పామును అని అనుకోదు తాచుపాము నేను విషముతో కూడిన పామును అని అదే అనుకోదు ఆ రకమైన వర్ణనలు మన వైపు నుంచి ఉంటాయి దానివైపు నుంచే ఉండవు గీతలో ఇటువంటి ప్రస్తావనలు సూక్ష్మంగా గమనించదగ్గవే ఒక రోజు ఉన్నాయి ఇప్పుడు ఈ జగత్తున్నది ఈ జగత్తుకి కర్త ఎవరు అని అడగండి మన మనల్ని అడిగారనుకోండి మనం ఏమని చెప్తాం ఈశ్వరుడు జగత్తునకు కర్త అని చెప్తాం ఈ మాట ఈశ్వరుడికి చెప్తే ఆయన ఏమంటాడు కాదు రాజు తప్పు చెప్పేవని ఆయన ఏమండవు సరే సరే కానీ సో తస్య కర్తారం మాం విద్ధి ఈ జగత్తుకు కర్తను నేనే అని తెలుసుకో కాబట్టి భక్తుల వైపు నుండి జగత్తు ఈశ్వరుడేమిటి జగత్తునకు కర్త మరి ఆయన వైపు నుండి ఆయనేమిటి ఆయన కర్త కాడు విద్య కర్తారమతి మాం అవ్యే నీ దృష్టిలో జగత్తు అనేది ఆ జగత్తును చేసిన వాడు ఒకడున్నాడు ఆ ఒకడు ఈశ్వరుడు అది నువ్వేనా అవును నేనే జగత్తునకు కర్తను నేనే సరే స్వతహాగా నువ్వేమిటి జగత్తుకు కర్తవా కాదు ఎందుకంటే జగత్తు అనేది ఈశ్వరుని వైపు నుండి ఉండదు ఎందుకంటే ఈశ్వరుని వైపు నుండి జగత్తుందనుకోండి అప్పుడు ఈశ్వరుని దృష్టిలో భేదం వచ్చిందిగా అంటే అజ్ఞానం అయిపోతుంది జగత్తు అనేది మన వైపు నుంచి ఉంటుంది ఆ జగత్తుకి కర్త ఎవరు ఈశ్వరు మరి ఈశ్వరుని వైపు నుంచి ఏముంటుంది రెండోదే ఉండదు అద్వితీయుడుగా ఉంటాడు ఆయన ఈ రెండోది ఉండదు రెండోది ఉంటే కర్త అవుతాడు రెండోది లేకుంటే ఈశ్వరుడు ఏమిటవుతాడు కర్త అవుతాడు ఆ అవేతనే సో కశర్తారమపి మాం విద్య కర్తారం అవ్యయం అని చెప్తాడు అలాగే రూపము కలిగి ఉండుట తర్వాత శుభకరమైన రూపమును కలిగి ఉండుట అఘోర రూపమును కలిగి ఉండుట ఘోర రూపమును కలిగి ఉండుట ఇదంతా భక్తుల వైపు నుంచి ఉంటుంది ఈశ్వరుల వైపు నుంచి అఘోర రూపము ఉండదు ఘోర రూపము ఉండదు ఇప్పుడు దెయ్యం ఉందనుకోండి ఏదో స్పిరిట్ దెయ్యం ఉందని పిశాచం ఉందనుకోండి పిశాచం ఎలా ఉంటుంది భయం వేసి ఉంటుంది ఎవళ్ళకి మనకి దానివైపు నుంచి భయము వేసి రూపము కాదు భయము లేని రూపము కాదు కృష్ణ సర్పదృష్టాంతం విషము సర్పము మనకి విషం తప్ప సర్పానికి అది విషం కాదు అలాగే ఈశ్వరుని యొక్క మంగళకరమైన రూపము అమంగళకరమైన రూపము అనేవి భక్తుల వైపు నుంచి ఉంటాయి తప్ప ఈశ్వర వైపు నుంచి ఉండవు ఈశ్వరుడు రూపము గలవాడు రూపము లేనివాడు అనే వర్ణన భక్తుడి వైపు నుంచి ఉంటుంది ఎందుకంటే వీడికి రూప కండిషనింగ్ ఉంటుంది ప్రతిదాన్ని రూప అనే ఒక కండిషనింగ్తో పరిశీలిస్తాడు కాబట్టి ఆ రకంగా ఈశ్వరుణ్ణి వర్ణిస్తాడు చదివి దెబ్బలాడుకుంటారు కూడా ఈశ్వరుడు రూపం కలవాడా లేనివాడా అని కానీ ఈశ్వరుని వైపు నుంచి ఆయన అడిగితే వీళ్ళిద్దరూ ఇలా దెబ్బలాడుకుంటున్నారు నువ్వేమంటావా అంటే అసలు వీళ్ళు దేనికోసం దెబ్బలాడుకుంటున్నారో అదే నాకు అర్థం కాలేదు అంటాడు ఆయన మీరు గమనించారా అది హీ డెన్ ఫాలో వాట్ ఈస్ వై దే ఆర్ ఫైటింగ్ అన్నది ఈశ్వరునికి నామం ఉండదు నామం అంటే పేరు అని అర్థం ఉండదు పేరు గురించి ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారనుకోండి ఏమయ్య నీ అసలు పేరేమిటి రాముడా కృష్ణుడా అని అడిగారనుకోండి ఆయన అసలు ముందు ప్రశ్నార్థం కాదు ఆయనకి ఎందుకంటే పేరు ఉండుటా పేరు లేకుండుట అనే రెండు స్టేటస్లకి కూడా అతీతంగా ఉంటాడు ఈశ్వరుడు కాబట్టి ఈశ్వరుని యొక్క విశ్వరూపము ఇటువంటి తాత్వికమైన అంశములతోటి వివిడి ఉంటుంది మనం జాతర కృష్ణునితో వస్తున్నాము మళ్ళీ కంటిన్యూ చేద్దాం ం పూర్ణముద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదా పూర్ణమేవాశిష్యే శాంతిశ్శాంతిశ్శాంతి సో నెక్స్ట్ క్లాస్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఓకే ఓం త్రియ త్రిబ క్యజాహే సుగంధిం పుష్ివర్ధన్ మృత్యోర్న్ముక్షీయమహే సుగంధిం పుష్టివర్ధనం ఉోర్ముక్షీయమామృత జామే సుగంధిం పుష్టివర్ధనం వారుకమివ బంధనాోన్ముక్షీయ మామృతా ఓ త్రియంబక్యహే సుగంధిం పుష్టివర్ధనం మృత్యోర్ముక్షీయంబయజామహే సుగంధిం పుష్టివర్ధనం దుర్వారు మామృతా